చె చెల్లించుకుని చున్నాం ప్రవ్వ మమ్మల్ని అందరినీ సురక్షితంగా హైదరాబాద్కి చేర్చినందుకు మీకు వదనాలు ముఖ్యంగానైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతుండగా మీ యొక్క సహాయం మాకు రక్షణ ప్రణాళికలో మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నందుకు మీకు వదనాలనైనా కృప వెబ్బరి కృపా మాకు అనుగ్రహించినారు అనేక పర్యాలు ప్రభా దుష్టుడు మమ్మల్ని భయపెడుతున్నాడు కానీ మీరు మమ్మల్ని ధైర్యపరుస్తూ నడిపిస్తున్నారు ప్రతి ట్రిప్ లో అదే జరిగింది ప్రవ్వా కాబట్టి మీ విశ్వాసతను బట్టి మీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నాం అయినా మా పక్షంగా ఉన్నవాడిని అనేకసార్లు రుజువుపరిచినారు కాబట్టి మిమ్మల్ని స్థితించలేగనా కనపరిచలాగనా మీ యొక్క నీతి సైతాన్ని ప్రకటించలాగనా మీరు మమ్మల్ని నడిపించినారు మీ యొక్క నామాన్ని స్థిరపరచుకున్నందుకు మీకు వందనాలు మీ యొక్క చేతిలో పని సాధనంగా మమ్మల్ని అందరినీ వాడుకున్నందుకు మీకు వదనాలు ఈ సాయంత్రం సభన కృతజ్ఞత భావంతో మీ సన్నిధికి వచ్చినాం మిమ్మల్ని స్థితించలాగనా మిమ్మల్ని గనపరచలాగనా మీరు చేసిన గొప్ప కార్యమని మేము ప్రకటించలావనా మీరు మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్న అవకాశం వాక్యాన్ని దానిస్తుండగా పరిశుధాత్మ నడిపింపు దయచేయండి అవును ప్రభు సత్యాన్ని అందులోని సత్యాన్ని గ్రహించి అనేకులకు మీ సత్యాన్ని మేము ఈ సత్యం గురించి నేను ఈ మీరు అన్నారు నైనా పిలాతుతో అవును ప్రభు మేము కూడా అదే సత్యం కొరికి లోకం నిలబడిన కాబట్టి అది మేము బహుధైర్యంగా దాన్ని ప్రకటించాలా అందు నిమిత్తం మిమ్మల్ని నడిపించి మహిమనందమని సాయంత్రం సమయంలో ఓ ప్రభు ప్రతి ఒక్కరిని ఆదరించమని ఏసు క్రీస్తు పరుషుధనమం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఈ సాయంత్రం సమయంలో దేవుని వాక్యం గ్రంథంలోని దేవుని వాక్యంలోని కీర్తన గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని నేను ధ్యానించాలని ఆశపడుతున్నా నేను యాక్చువల్గా కొంచెం లేటుగా బయలుదేరిన ఆఫీస్ నుంచి జస్ట్ ఎంటర్ అవుతున్నాను అయితే మెట్రో ట్రైన్ ఎక్కి వస్తూ ఉంటే కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం చూస్తా ఉన్నాను నేను బస్సులో దాని తర్వాత కంటిన్యూస్గా ఒక ఫార్టీ మినిట్స్ ఈ అధ్యాయం అంతా ధ్యానిస్తా వస్తున్నాను తొమ్మిదవ అధ్యాయము ఇంతకుముందు అంత దీర్ఘంగా ఎప్పుడు నేను ధ్యానించాలి ఈ అధ్యాయాన్ని కానీ ఈరోజు అవకాశం వచ్చింది సాయంత్రం తొమ్మిదవ అధ్యాయంలో ముఖ్యంగా తొమ్మిది తొమ్మిది ఇందుకు స్పెషల్గా తొమ్మిది తొమ్మిది ధ్యానిస్తా ఉన్నాను అందులో ఏముందంటే నలిగిన వారికి తాను మహాదుర్గమును ఆపత్ వారికి మహాదుర్గమును ఆశ్చర్యంగా ఉందన్నట్టు అక్కడ రెండు విషయాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి నలిగిన వారి విషయంలో దాని తర్వాత ఆపత్ కాలంలో తర్వాత అక్కడ పదో వచనంలో ఏముందంటే యహోవ నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు అదొక వాగ్దానం అన్నట్లు అది మన జీవితంలో ఎన్నిసార్లు నెరవేరినట్లు మనం చూస్తూ ఉన్నాం నిన్ను ఆశ్రయించి వారిని నీవు వాడవు కావు కావున ఈ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందరు కాబట్టి అనే నామం ఎరిగిన మనమందరం సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్తా ఉన్నాం వాటి ఏం చేయాలి మనం పదకొండవ వచనంకి వచ్చేప్పటికీ సీయోనువాసి ఈ స్పెషల్ గా సియోను వాసి అన్న పదం వాడినప్పుడల్లా అంటే సియోను పురానికి సంబంధించినవారు లేక సియోను పర్వతం మీద నివసించి వాడి ఎవరు అనేది ప్రారంభం దాల్లా చూస్తాము ఒక చిన్న గుంపు ఎప్పుడు సియోను పర్వతం మీద ప్రభుత్వ పాటు ఉంటుంది గొర్రపిల్లతో పాటు ఉంటుంది అని అక్కడ మనం చూస్తాం గొర్రపిల్ల ఎక్కడికి వెళ్తే ఈ సియోను గుంపు అక్కడికి వెళ్తుంది అన్నట్టు అన్నట్టు బైబిల్లో అంతట్లో చూస్తాం సియోను అంటే ఖచ్చితంగా అది రక్షింపబడి ప్రభువుని సొంత రక్షణగా స్వీకరించిన వారికే సాదృశ్యం అన్నట్టు ప్రకృతి సహజంగా ఉన్న ఇసల్ పరకు సంబంధించింది కాదన్నట్టు కాబట్టి సియోను అంటే పరిశుద్ధ గుంపు అన్నట్టు అది మనం అనేక పర్యాలు ప్రకటన అంతా వచ్చి వారి భాగానికి వచ్చినప్పుడు అన్యాయం చేసేవాళ్ళు అపవిత్రంగా జీవించేవాళ్ళు స్వనీతిని ఆశ్రయించిన వారు కాక పరిశుద్ధంగా జీవించేవారు నాలుగవ గుంపు అది ఈ నాలుగో గుంపు ఎప్పుడు సియోనువాసిగా గుర్తించబడుతుంటుంది కాబట్టి మనం ఎప్పుడు యోహోవాను కీర్తించాలా ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయాలా కాబట్టి సియోనువాసి అయిన కీర్తించుడి ఆయన క్రియలలో క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి అందుకోరికే మనం ఈ లోకంలో ఇంతకాలం ఉన్నాం ఆయన చేసిన బహు గొప్ప కార్యములని ప్రచురం నిమిత్తం ఆయన అంత మన జీవితంలో చేసింది ముఖ్యంగా ఈ ట్రిప్లో బహు విశేషమైన ట్రాన్స్ఫార్మేషన్ నా జీవితంలో మటుకు ఎన్ని ఎన్నడు కనివిని అడగని ప్రాంతాలు కదా ఇవన్నీ మనం వెళ్ళొచ్చున్నాయి ఏ రోజు ఊహించలేదు రోజు అనుకోలేదు అక్కడ పెడతామని కానీ ప్రభు ఎంతో నమ్మదగిన ఎందుకు మనల్ని అక్కడ వాడుకుంటున్నది మనం గ్రహించాలా చాలాసార్లు మన శరీరము బలహీనంగా ఉంటూ అటకపరుస్తూ ఉంటుంది అదే యాక్చువల్గా బయట ఎవడో కాదు ఆటంకపరిచేది మన శరీరాలే ఆటంకపరుస్తూ ఉంటాయి మనకు తెలుసు కూడా అది కానీ దాన్ని ఛేదించుకొని ముందుకు పోయే అటువంటి ఆత్మీయ నడిపింపు ప్రభు మనకిచ్చిండి పాత నిబంధన కాలపు భక్తులు అందరూ అట్లనే కదా చాలా మంది అనేక మంది ఒక్కరు కాదని ఇద్దరు శరీరము ఆటంకంగా ఉండేది కానీ చివరికి దాన్ని వాళ్ళు ఛేదించుకొని ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం అప్పుడు విజయం పొందేరు క్లాసిక్ ఎగ్జాంపుల్ యోనా శరీరము అడ్డొస్తూ నినివే బోమ్మంటే టార్స్కి వెళ్ళిండు టార్స్ వెళ్ళడానికి బయలుదేరిండి కానీ ఆయన రక్షణ ప్రణాళికలో నినివే పట్నంలో నువ్వు పని చేయాల సేవ నిన్ను చిన్న పంచి పెంచింది నినివే కొరకు ఎప్పుడు కానీ వినియరు ఆ ప్రాంతానికి వెళ్ళిండి ఆయన అక్కడ ఎవరు తెలియదు అతనికి కానీ లోన్లీగా ఉన్నది జీవితం అక్కడ కానీ ఎప్పుడైతే ప్రభు దర్శించిండో ఆయన స్వరం విన్నడో ఇదే మిస్ట్రీ అన్నట్టు క్రైస్తవ జీవితంలో నేను మొన్న ఆ ప్రాంతంలో ఒక చర్చికి సండే ప్రీచింగ్కి పిలిచినప్పుడు నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను హిందీలో ఫిఫ్టీ మినిట్స్ మాట్లాడినా అసలు నేను అనుకున్న నేను పది నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా మాట్లాడలేకపోవచ్చని వాక్యం ఫిఫ్టీ మినిట్స్ వాక్యం హిందీలో చెప్పడం అంటే ఖచ్చితంగా అది టఫెస్ట్ ఛాలెంజ్ నా లైఫ్ లో ఫస్ట్ టైం ఎదుర్కొన్నాను కాబట్టి ఆయన ఖచ్చితంగా నమ్మదగిన వాడు శరీరంని ఎట్లా ఛేదించుకోవాలా అన్న విషయాలు నేర్పించినవి ఈ ట్రిప్లో మటుకు ముఖ్యంగా నాకు ఒకటి ఇది ఈ ఫుడ్ విషయంలో అటాచ్మెంట్స్ లేవు నాకు ఎట్లా ఉన్న తింటా అసలు ఏం లేకున్నా ఉంటా ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫాస్టింగ్ కాన్సెప్ట్కి అలవాటు పడ్డ శరీరం ఇది కాబట్టి పర్పస్ ఫాస్టింగ్ ఉంటే నేను అట్రాక్టివ్ ఫుడ్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను దాని ఒకటే ట్రిప్ ఎంత రుచిగా ఉన్నా రుచి లేకున్నా ఒకటే ట్రిప్లో క్లోజ్ చేస్తా ఫుడ్ నేను చిన్నప్పటి నుంచి అట్లా నేను ట్రైన్ అయిన సరే ఫుడ్ లేదా అంటే స్ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఉండేది కానీ ఎందుకో ఫుడ్ మీద అంత ఆసక్తి ఉండకపోయేది నాకు అది ఖచ్చితంగా నాకు హెల్ప్ఫులే ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో అసలు ఏం దొరకదు ఫుడ్ కూడా ఆ టైంలో నా బాడీ సస్టైన్ అవుతూ ఉంటుంది ఒక పాస్టర్ సాక్ష్యం వింటా నేను ఈ పాస్టర్ అంట థర్టీ డేస్ ఫార్టీ డేస్ అసలు ఏమీ తినకుండా ఉంటాడంట ఆయన చెప్తుంటే విన్నా నేను హౌస్ ఇట్ పాసిబుల్ అంటే శరీరం ఎంత బలహీనతం అనేది మనకి అది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఆ థాట్ ఫార్టీ డేస్ అసలు ఏం తినకుండా ఎట్లా అయినా ఇంటర్నల్ ఆర్గన్స్ సస్టైన్ అవుతున్నాయి ఒక మెయిన్ రీజన్ నేను ఒక థియరీ చదువుతానను ఈ డయాబెటీస్ అనేది మాల్ డిసీజ్ అని తర్వాత ఇంటర్నల్ ఆర్గన్స్ ఎందుకు వాటి శక్తిని కోల్పోతూ ఉంటాయంటే మాల్ వల్ల అంట ఎందుకు మళ్ళీ ఇండియన్స్కి మాల్ న్యూట్రిషన్ ఎట్లు ఉంటుందంటే బానే తింటారు కదా అందరూ అన్ని రకాల ఆహారాలు తింటారు కదంటే హై టెంపరేచర్స్ వల్ల కుక్ చేసిన ఫుడ్స్ అంతా డివైడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటారు దానివల్ల బాడీలో అసలు ఏం శక్తి ఉండదు ఎంత తిన్నా నీరస బలహీనత ఇమ్యూన్ సిస్టమ్ సరిగి ఉండదు మనుషులకి ఈ క్షణాన్ని ఎట్లా ఛేదించుకుంటుండే ఆ పాసలు అనిపించింది నాకు ఆశ్చర్యం అనిపించింది ఎంత తిన్నా స్ట్రెంగ్త్ రావట్లేదంటే మనకు తెలుసు మీకు శక్తి పై నుంచి రావాల్సిందే ప్రగుణుణించి రావాల్సిందే కాబట్టి శరీర బలతలు ఎన్ని ఉన్నా కానీ కొన్నిసార్లు ఎట్లుంటుందంటే నా పరిస్థితి ఆ జలుబుకి ఇరిటేట్ అవుతూ ఉంటుంది నోజ్ అంతా జిల జిలా ఉంటుంది భయంకరంగా ఉంటుంది జిలా ఆ ఏం అలర్జీగా అర్థం కాదు కానీ అంత జిలా ఉంటుందంటే దాన్ని మనం ఆ జిలని ఎట్లా అడ్రస్ చేయగలం సరే శరీరం మీద జిలా ఉంటే ఇట్లా గీల్లుకుంటాము గీరుతూ ఉంటాము రబ్ చేస్తూ ఉంటాం కానీ నాస్ట్రిల్స్ లోపల జిలా ఉంటే ఏం చేయగలం అంత భయంకరంగా ఉంటుంది అయినా కానీ నేను కొంత జిడ్డుఫెలని ఆ విషయాలలో ఓవర్కమ్ చేస్తూ ఉంటాను ఎప్పుడైతే స్టేజ్ మీదకి ఎక్కుతానో ఆ జలుబు అక్కడికి ఆగిపోవాల్సింది అంతే కాబట్టి ఆయన నా బలహీనతలలో నాకు సహాయకుడు ఉన్నాడు నేనైతే జ్ఞాపకం తీసుకుంటున్నా ఈ దినం కాబట్టి నేను ఆయనని కీర్తించేదని ఆయన ప్రజలలో ఆయన కీర్తిని ఆయన క్రియలను ప్రచురము చేసేదని నేను నీ ప్రసిద్ధి చే సీను కుమార్తె గుమంలోని రక్షణను బట్టి హర్షించినట్లు యహోవ నన్ను కరుణించుము మరణం ద్వారా మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించి నన్ను ద్వేషించి నాకు కలిగించేయు బాధను చూడము తాము త్రవిన గుంటలో జనములకు మునిగిపోయి తాము ఒడిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది యహోవ ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చున్నాడు దుష్టులు తాము చేసుకునిన దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుణ్ణి మరుచు జన్లందరినూ పాతలమ్నకు దిగిపోదురు దరిద్రులు నిత్యము మరబడరు బాధపరచబడిన వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు వ్యహోవాల్యము నరులు ప్రబలకపోదురు కాక అని కాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందదురుగాక యహోవా వారిని భయ భయపెట్టు భయపెట్టుము తాము నరమాతలు మన జనులు తెలుసుకొనిందురు కాక వాటి దావిద్రి రాజు తన బలహీ తన యొక్క అనుభవాలను అక్కడ పంచుకుంటా ఉన్నాడు ఈ లోకపు మనుషులు ఏరి తెరిగా ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎట్లా ఉన్నా కానీ ఆయనని గణపరచాలా ఆయనని స్థితించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటే తర్వాత మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది న్యూ టెస్ట్మెంట్లో కూడా నేను చూసుకుంట అనేక పర్యాలు వెన్ ఐమ్ లిఫ్టెడ్ అప్ ఐ విల్ డ్రా ఆల్ పీపుల్ అంటూ మీ నాకు బహుగా నచ్చిన వాక్యం అది వెన్ ఐమ్ లిఫ్టెడ్ అప్ ఐ విల్ డ్రా ఆల్ పీపుల్ అంటూ మీ నియర్ టు మీ కాబట్టి ఆయన పదమూడో వర్షం లేదా చెప్తున్నాడు నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చెయ్యు సియోను కుమార్తె గోమల్లోని రక్షణను బట్టి హర్షించినట్లు యోహోవా నన్ను కరణించము ఇదే మన ప్రార్థనే సాయంత్రం ఆయనని మనము హయెస్ట్ లెవెల్స్కి రైజ్ చేయాల ఆయన నామాన్ని ఆయన నామాన్ని ఉన్నత స్థితికి మనం లేవనెత్తినప్పుడు ఆటోమేటిక్గా మనుషులందరూ ఆయన నామంకి ఆకర్షింపబడుతూ ఉంటారు అది సీక్రెట్ అనేది కాబట్టి మనం ఆయనని సూచిస్తున్నాం కనపరుస్తా ఉన్నాం ఈ ట్రిప్ డెఫినెట్లీ ఫర్ అ లాంగ్ లాంగ్ టైం నేనైతే మర్చిపోలేను డెఫినెట్లీ ఎన్నో ప్రాంతాలు జరిగినాము ఎన్నెన్నో విశేషమైన కార్యాలు జరిగినాయి బట్ ఈ ట్రిప్ మటుకు for a very, very long time. I'll never forget him that. That's what imprinted my mind, and that's what happened. Especially, lo, in my own place, in my own place, I was able to teach them. I was able to govern the first two days. I was able to teach them the whole day. I was able to teach them the whole day. I was able to teach them the most of the time. The I was just constantly watching them. how can i help them in what way can i help them and prarthan iskuuntanu but i mean cheskuntaanu nanu no, evaro parochi pastors vachi vallu vilachi ayitha jabe brother vachi prarthan cheyadam ink evaro vachi prarthan cheyadam jarugutundi manavallu kuda kontha mandi prarthan chestharu nen chusna second day ade jarigindi second day kuda jabe brother vaalu gurinchi poi prarthan chestu unnadu but nem cheyalna vadda శరీరం ఒకటి ఎప్పుడు అడ్డుగా వస్తూ ఉంటుంది వాళ్ళు చేసేరు కదా నేను చేయాలనే వద్దా ఒకవేళ వాళ్ళు ఇద్దరి కొరకు ప్రార్థన చేయకూడకే నేను పంపించిండేమో అది ఆత్మ నడిపింపు సో నేను లాస్ట్ డే సండే ఇంకా అందరం కార్ ఒక్క ట్రిప్ చేస్తాం అది లోపల్గా నేను పోయి ఇద్దరికి ప్రేయర్ చేసి అదే థ్యాంక్ చక్రవర్తి నా ఇంట వచ్చేసి ఇది ఒక మిస్టరీ నాకు అనేక పర్యాలు లాస్ట్ మినిట్లో ఎవరికొకరికి ప్రార్థన చేస్తే మనలో ఎవరొకరిని నెలకొస్తారు సపోర్ట్ ఎక్కి వచ్చి ప్రార్థించడానికి ఒకరికి ఈసారి జరిగింది చక్రవర్తి బ్రదర్ ద్వారా హీ వాంటెడ్ టు గివ్ సంథింగ్ టు ది మై సెట్ గో హెడ్ ఆ రూపకంగా దేవుడు వారిని టచ్ చేసిండు ఐద్దరు పిల్లల్ని వారిద్దరికీ ప్రార్థన చేసిన చేసి దాన్ని స్పిరిట్స్ ని రెసిస్ట్ చేసి నేను తిరిగి వచ్చేసిన అప్పుడు నిమలం ఐ డోంట్ దట్ లాస్ట్ ఆపర్చునిటీ అనేది దేవుడు ఇస్తా ఉన్నాడు అనేక పర్యాలు టూ డేస్ వాక్ చేసిన టూ డేస్ బట్ లాస్ట్ మినిట్లు వాళ్ళని టచ్ చేసిన వారి ఇద్దరికి ప్రార్థనలు చేసి బయటపడ్డాం ఐ థాట్ దట్ వాజ్ అ కంప్లీట్ విజిట్ అన్నట్ సో అందుకు మనము ఆయన కీర్తిని ప్రకటిస్తా ఉన్నాం ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఆయన నింపరుస్తా ఉన్నాం ఇయర్ ఆఫ్టర్ మనం అదే తెలుసుకోవాలా ఆయనను కనపరిచి ఉన్నత స్థితికి ఆయన నామాన్ని లేవనెత్తాలా అటువంటి కృపాభాగ్యాన్ని ప్రభు మనకు అందరికీ అనుగ్రహించాలని చిన్నగా ప్రార్థిస్తాం వంద నాలుగు ప్రభుత్వా కృతజ్ఞతలనైనా సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లించుకొని చిన్నాం ఎంతో గొప్ప దేవుడు జీవం గల దేవుడు ఉన్నాయని అడుగు అడుగున్న మీరు మాకు సైకిల్ ఉన్నారు మీ హస్తం ఎప్పుడు మాతో పాటు ఉంది మా వెనకల సపోర్టివ్ మాకు సహకారిగా ఉన్నారు నడిపించినారు ఎక్కడ ఏ ఆటకం లేదు ప్రభావ ప్రతి దశలో మీరు మాకు సైకిల్ నడిపించినందుకు మీకు మదనాలు ప్రభా చివరికి కార్ విషయంలో కూడా ఒక టైర్ విషయంలో కూడా ప్రభావ మేము ఫాస్ట్ స్పీడ్ పోతున్నప్పుడు జరగలేదు అది అక్కడ మీరు మమ్మల్ని మరీ విశేషంగా తప్పించినారు ఏ రీతిగా మిమ్మల్ని మేము కృతజ్ఞతలు మా జీవిత మీ నీతి సత్యాన్ని ప్రకటిస్తాం మా జీవిత కాలం మిమ్మల్ని స్మరిస్తాం తీర్మానించుకుంటున్నాం ప్రతి దశలో మీరు కాచి కాపాడనారనైనా దుష్టుడు ఎన్నడూ మమ్మల్ని ముట్టని మీరు మీ చెంగున ముడి వేసుకున్నారు అని ఆ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది ప్రభు దాన్ని మీకు ఎంతో గమనాలైనా మేము మీ చెంగున ముడవేయబడ్డాం కాబట్టి మమ్మల్ని ఎవడు ముట్టలేడు ఏ దుష్ట శక్తులు మమ్మల్ని ముట్టలేదు కాబట్టి మేము అక్కడినే స్థిరంగా ఉండి మీ యొక్క కీర్తిని ప్రకటించాలి అటువంటి జీవితంలో మమ్మల్ని నడిపించమని శరీర ఫలితాలను ఛేదించుకొని ముందు పోలాలని సహాయపడమని ఏ శ్రీ క్రీస్తు పరిశుద్ధ నామమ్మ ప్రార్థించుతున్నాం తండ్రి